గనసదృం అవ్వం నిత్యం విమలమటంధి సాక్షిభూత భావాతీత త్రిగుణరహిత సద్గరు నమా నమో ్రహ్మ విద్యా సంప్రదర్తృవ్య వంశ ఋషిభ్య మహాభ్య నమో లవర ప్రజన ప్రత్యగర్థమస్ అహం పదార్థర సదా శివతమా శంకరమ్యమా అస్మదాపర్యంత వందే పరం పరా స్వగురో నిజగొరు పరమగురు పరష్ిగరు సద్గురు పరబ్రహ్మణే నమీరుభ్యో నమ రా ఏక స్థితి నుండు అట్టి ఈ భయలందు రాకడ పోకడ కలిగి అనేకముగా తోచు లేని ఎరుకా సుశీలా ప్రతిమలో लेनी पेरुमा लीला ले का तो चिन्ह ये रुका लेने लेनु तो नी की गुरु नीचे रुक साूलू रू का सुशीला प्रतिमा लेनी लीला राकड़ा पोक लेकूं ఏక స్థితి నుండు అట్టి ఈ బయలందున్ రాకడా పోకడా కలిగి అనేకముగా తోచు లేని ఎరుక సుశీలా ప్రతిమలో లేని పెరుమాళ్ళ లీలా లేక తోచిన ఎరుక లేనే లేదనుచు నీకి కీలు ఎరుకైతే చాలు ఉలక్కి ఎరుకా సుశీల ప్రతిమలో లేని పెరుమాళ లీల ఇది పదవిభజన కృష్ణదేశిక ప్రభువులు ఈ కందార్థంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుని అంటే ఇలా చెబితే చాలామంది ఒప్పరు ఆ కారణం ఏమిటంటే జన్మ జన్మాంతరముల నుంచి సత్యమని నమ్మినటువంటి దానిని భ్రాంతి అని నిరూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాచ్యార్థంగా స్వీకరిస్తే చార్వాక పద్ధతిగా నాస్తిక పద్ధతిగా ఈ సూచన చేసినట్లుగా కనబడుతుంది అచల పరిపూర్ణ రాజయోగము వాచ్యార్థ చూసినప్పుడు నాస్తికులు మాట్లాడినట్టుగా ఉంటుంది కానీ యథార్థము తెలిసినటువంటి వారు తత్వదర్శనం కలిగినటువంటి వారు తత్వజ్ఞానం కలిగినటువంటి వారు పూర్ణ బోధ కలిగినటువంటి వారు పరిపూర్ణ దర్శనం కలిగినటువంటి వారికి మాత్రమే ఏ లక్ష్యార్థంలో చెప్పబడుతుందో తెలియబడుతుంది ఇందులో లీలా అని ముగించారు లీలా అంటే ఏమిటి అసలు అంటే ఆ రీతి అలా ఏమండి ఇది ఎలా జరిగిందండి ఆ లీల జరిగిందండి శ్రీకృష్ణుని జీవితం ఎలా జరిగిందండి అంటే కృష్ణ లీలతో జరిగిందండి అన్నమాట లీల అంటే అసలు అర్థం ఏమిటండి అంటే లకారంతో వేయబడేటటువంటి ఈ రకమైన లీల హేళ ఖేల ఇలాంటి శబ్దాలకు ఇవన్నీ సంస్కృత శబ్దాలు అన్నమాట తెలుగు శబ్దాలు కావు లీల హేళ ఖేళ ఇలాంటివి సాధారణంగా అవతార పురుషులకు పరమాత్మకు సంబంధించినటువంటి వ్యవహార నిర్ణయాన్ని గురించి చెప్పేటప్పుడు ఇలాంటి పదాలను వాడతారు అనమాట అంటే అర్థం ఏమిటంటే ఒక చిన్న పిల్లవాడు ఒక బంతి ఆట ఆడటం లీల ఒక చిన్న పిల్లవాడు మందహాసం చేయడం హేళ ఒక చిన్న పిల్లవాడు తల్లి చుట్టూ తిరుగుతూ ఆనందపడిపోవడం కేల ఇలాగా ఆ పిల్లవాడు ఈ కార్యకారణాలతో అతనికి ఏం సంబంధం లేదు కార్యకారణాలతో పని లేకుండా చేస్తాడు ఆ పని ఎందుకు అని పిల్లవాడిని తల్లి వాడు నవ్వుతాడు ఆ నవ్వే వెయ్యి సమాధానాలు ఇప్పుడు ఏం ఆన్సర్ చేయడు తల్లి కూడా ఆ నవ్వు చూసి ఆనందపడిపో కృష్ణలీలలో యశోద కూడా ఇట్లాగే ఆనందించు భారతీయ సంస్కృతిలో ఉన్న విశేషం ఏమిటంటే మాతృమూర్తులు కూడా తమ తమ పిల్లలకు బాలకృష్ణుని వేషం కట్టిస్తారు ఏదో ఒక సందర్భంలో మూడు సంవత్సరాల లోపల వాడికి పిల్లవాడికి మాటలు వచ్చేలోగా ఈ బాలకృష్ణుని వేషం కట్టిస్తారన్నమాట శైశవావస్థలో ఆరు నెలల వయసు అంటే మూడు నెలల తర్వాత నుంచి సంవత్సరం నిండేలోగా ఏదో ఒక సమయంలో ప్రతి శిశువు కూడా వటపత్ర షాయి వలె వటపత్ర ఏదో ఒక సందర్భంలో ఉంటాడు వటపత్ర ఎలా ఉన్నాడట అంటే కాలి బొటని వేలు నోటో ఈ ప్రపంచంలో ప్రతి శిశువు యొక్క జీవన సందర్భాలలో ఏదో ఒక క్షణం ఏదో ఒక నిమిషం ఏదో ఒక ఘట్టంలో ఈ సందర్భం వచ్చి తీరుతుంది ఆ రెండు చేతులతోటి ఆ కాలు ఎత్తిపట్టి ఆ బటను వేలు నోటాడు పెట్టుకుని మందహాసం చేస్తూ ఉంటాడు అది వటపత్ర షాయి యొక్క సంజ్ఞారూపకమైన సూచన ఇలా వటపత్ర తల్లిని చూచేటటువంటి ఇలా ఉండి తల్లిని చూసేట ఆ తల్లి పరవశం చెందేసిందట ఆహా నా పుత్రుడు బాలకృష్ణుడు అని ముద్దుగారే యశోద కీర్తన అలాగే వచ్చిందన్నమాట అలాంటి సందర్భాన్ని ప్రతి మాతృమూర్తి కూడా తమ తమ పిల్లలలో అలా శ్రీకృష్ణ అవతారాన్ని రామావతారాన్ని దర్శించేటటువంటి పుణ్యభూమి భారతదేశం ఇవాళ ఏదో బ్యాట్ మ్యాన్లు స్పైడర్ మ్యాన్లు అర్థం లేని మ్యాన్లు సూపర్ మ్యాన్లు ఏమిటేమిటో వాటికేమీ ఒక దారి తెన్ను లేనటువంటి పాత్రలన్నింటినీ ప్రవేశపెట్టి డాబర్ మ్యాన్లని చిట్ట మానవుని జంతువు సమానంగా చేసేటటువంటి కథలని చరిత్రలని అందించేటటువంటి హీన సంస్కృతికి దిగజారిపోయాం అనమాట ఇవాళ కారణం ఏమిటంటే ఆ కార్టూన్ షోలు పెడితే చిట్ట చివరకి ఆ కార్టూన్ షూలో ఉండేవన్నీ ఇలాంటి జంతువు సంబంధమైనటువంటి కథలే ఉంటాయి అందులో ఆ పిల్లలందరూ కూడా ఆ జంతువులతో సమానమనే భావాన్ని పొందుతారు బాల రామాయణమో బాల భాగవతమో బాల భారతమో బోధించేటటువంటి పుణ్యభూమి అయినటువంటి భారతీయ సంస్కృతి చిట్ట డాబర్ మ్యాను లేదంటే బ్యాట్ మ్యాను లేదంటే ओ गबिमो ओ पिते ओ कुखो लेतेम जर्रियो चवर की इलां कथल ची पि ओप लग बाल जंतू सी विकास पैसे हेन संस्कृति चूड़ा और जन्म साध्यपड़ी इवे लेव ये पिल के कथेवा बालभारतमो बाल भागवतमो कृष्णलीलो ले लेकिन బాలరామాయణము ఇట్లాంటివి చెప్పేవాళ్ళు మార్కండేయ పురాణము లేకపోతే ధ్రువ చరిత్ర లేకపోతే భీష్మచరిత్ర లేకపోతే ప్రహ్లాద చరిత్ర ఇలాంటి ఉదాత్తమైనటువంటి పుణ్యపురుషుల యొక్క గాథలని బాల్యంలో మాటలు రాని దశలలోనే మాతృమూర్తులు బోధించేటటువంటి విశేషమైన ఔన్నత్య సమ భారతీయ సంస్కృతి आ संस्कृति लीला अ शब्दा स्वीक श्लेषार्थम अटे दीनी अनेधति का चुप्त मरकर्धन में एम चे अव्ययी भाव अन्वयन लीला अंटे लेकु उपबड़े अंत अर्थमेटे निजा के वटपत्रशाई సృష్టి ఆరంభస్థితి ఎందు ఉన్నాడు భాగవతంలో ఈ వటపత్ర సాయి యొక్క వర్ణన విశేషమైనటువంటి వర్ణనది కన్నులకు కట్టినట్టుగా వర్ణించాడు పోతన గారు ఎల్లలు లేకుండా పరుచుకుపోయినటువంటి జలరాశి అఖండ జలరాశి ఒక రావి ఆకుపై ఒక చిన్న శిశువు నీలమేఘ్యాముడు మామిడి పిందెల మూవ్వలు కలిగినటువంటి పట్టీలు ధరించినటువంటి చిన్న శిశువు అలంకారం కూడా ఇలా చెప్పాడు ఈ భూమండలం మీద ఎవడు లేకపోతే ఆయనకి పట్టీలు చేసి పెట్టినవాడెవడు ఒక అలంకారికమైనటువంటి విశేషం అమ్మా లక్ష్మీదేవి వలె ఉన్నామమ్మా అంటాం అంటే అర్థం ఏమిటంటే ఆ కళ ఒత్తిపడుతోంది అని ఆ మహాలక్ష్మి యొక్క కళ ఆ నారాయణుని అర్ధాంగి అయినటువంటి ఆ నారాయణ స్వరూపం ఈవిడలో ప్రతిబింబించి ఈవిడ ఆ మహావిష్ణువు వలె కనబడుతోంది అని అర్థం ఆ శ్రీ కళ అలాగే ఆ వటపత్ర బాలకృష్ణుడు శైశవమూర్తి అయినటువంటి కృష్ణుడు నారదాది మహర్షులు అట్టి శైశవమూర్తి యొక్క పాదస్పర్శ కొరకు రేపల్లె దయచేశారు అప్పటికి పిల్లవాడికి ఇంకా మూడు నెలలు దాటలే ఆరు నెలలు కూడా దాటలే పాదములందున్నటువంటి పంచాయుధములైనటువంటి గద శంఖము చక్రము పద్మము ఇలాంటి దివ్య చిహ్నాలతో పుట్టినటువంటి దివ్యమైనటువంటి బాలుడు ఆ పంచ ముద్రలు కలిగినటువంటి పాద పద్మములకు శిరస్సును తాకించి ఈ అవతార పురుషుడికి మరల పాద నమస్కారం చేయగలిగే అవకాశం ఈ జన్మలో లభిస్తుందో లేదో అని అక్రూరవరుడు అక్రూరవరదుడు అక్రూరుడు లాంటి మహానుభావుడు కూడా మహాభక్తులు ద్వాపరయుగంలో అందరూ కూడా అటువంటి శైశవావతారాన్ని శైశవ స్థితిలో మాటలు కూడా రానటువంటి చిన్న పిల్లవాడైనటువంటి బాలకృష్ణుని యొక్క పాదపద్మాలను సేవించారు ఈ జన్మ తరించింది అన్నారు అటువంటి వారందరూ భక్తితో ముక్తి చెందారు సర్వస్వ శరణాగతులై అలాంటి సర్వశ్య శరణాగతిని మనలో దృఢమైనటువంటి సంకల్పశక్తి ద్వారా దృఢమైనటువంటి భక్తి ద్వారా నెలకొల్పటానికి లీలా అని పేరు ఎవరికి పడితే వాళ్ళకి ఈ లీల అన్న పదం వర్తించదు అతని యొక్క అంతరంగమందు మహా చైతన్య స్వరూపుడై మహాకారణ స్థితికి సాక్షి అయి ఉండి హిరణ్య గర్భస్థితి ఎందు నిలకడ చెందినవాడై ఉండి చతుర్దశ భువన భాండంబులను తన ఎందు నిక్షిప్తంగా చేసుకుని ఉన్నవాడై ఏమీ తెలియని వానివలే శైశవావస్థలో ఉన్న బాలునివలే ఉన్నటువంటి బాలకృష్ణుడు చేసినటువంటి వ్యవహారమునకు లీల అని బాలరామాయణంలో కూడా ఇలాంటి సంఘటన ఒకటి ఉంది శ్రీరామచంద్రమూర్తికి కౌసల్యాలేవి కైకేయి అన్నం పెట్టే ప్రయత్నం చేస్తుంటే ఒక పౌర్ణమి నాడు నాకు ఆ చంద్రుడు చేతికిస్తేనే నేను అన్నం తింటానన్నట్ట రామావతారంలో బాలరాముడు ఇప్పటికి తల్లులు పిల్లవాడికి అన్నం పెట్టడానికి ఆ పౌర్ణ చంద్రుడిని అదిగో చంద్రుడి అని చూపెట్టి అన్నం పెట్టేటటువంటి సంస్కృతి సాంప్రదాయం మన దేశంలో ప్రతి చోటా కనపడుతుంది అంత ప్రభావశీలమైనటువంటి ఆ బాల శ్రీరామచంద్రమూర్తి ఏడుస్తూ ఆ ఏడుపుని ఆ ముగ్గురు తల్లులు దశరథుడు భరించలేక వెక్కి వెక్కి ఏడ్చారట ఆ పిల్లవాడి వయసు ఎంతయ్యా అంటే మూడేళ్ల లోపల ఉన్నటువంటి బాలరాముడు అటువంటి బాలరాముడు అన్నం తినక మారాన్ చేస్తూ చంద్రుడు కావాలంటే ఏం చెయ్యాలో తెలియక ఏడుస్తూ ఉంటే అప్పుడు అద్దంలో చంద్రుడిని చూపెట్టి ఇదిగో చంద్రుడని చేతికిస్తే కెలకిలా నవ్వేస్తే అందరూ నవ్వేశారట అందరికీ ఆనందం కలిగిందట ఇదొక వాల్మీకి చేసినటువంటి గొప్ప సంఘటన దీనికి అలంకారికమైనటువంటి అన్వయము అంటారు పురాణాలలో ఇతిహాసాలలో ఇలాంటి అలంకారికమైనటువంటి అన్వయాలు చాలా కనబడతాయి ఇలాంటి వాటన్నిటికీ లీలలు అని పేరు అంటే అతను సాక్షాత్తు అవతార పురుషుడు అతనికి తెలుసు అతను శ్రీమన్నారాయణుడని అతనికి తెలుసు అతను మహావిష్ణువని అతను జగతికి ఉద్ధరణ కొరకే మానవలోక ఉద్ధరణ కొరకే ధర్మ ఉద్ధరణ కొరకే ఉద్భవించాడనేటటువంటి ప్రాథమికమైనటువంటి కారణము కార్యము ఎరిగినటువంటి వాడు సామా అయి సామాన్యమైనటువంటి మానవుని వలె వ్యవహరించి చూపెట్టాడు నటించి చూపెట్టాడు కాబట్టి దానికి లీల అని పేరు ఒక్క లీల అన్న అంశం చెప్పాలి అంటేనే చాలా విశేషం అర లీలావతారాయ శంకరాయ పరావు అంటుంది శంకర భగవత్పాదన గురించి శంకరుడు మహాదేవుడు సదాశివుడు ఒక లీల చెయ్యాలనుకున్నప్పుడు ఆది శంకరుడు పుట్టాడట హరలీలావతారాయ ఆ శంకర భగవద్పాదులు ఈ భూమి మీద నడయాడినటువంటి ఈ భూమి ఆ అవతారం లీలావతారం అంటే సదాశివ స్థితి నుంచే సాక్షాత్తుగా జన్మించాడు ఆ శంకర భగవద్పాదు అందుకనే భవశంకర దేశిగమే శరణమని వారి చరణాల మీద పడుతున్నాం కాబట్టే అసాధారణమైనటువంటి ప్రజ్ఞని అసాధారణమైనటువంటి సామర్థ్యాన్ని అసాధారణమైనటువంటి మేధో వికాసాన్ని బుద్ధి వికాసాన్ని లక్షల సంవత్సరాలకు సరిపడే ఉపదేశాలని చేయగలిగేటటువంటి సమర్థత ఆయా అవతార ప్రక్రియలో ఉంటుంది కాబట్టి ఆ విశేషమైనటువంటి ప్రజ్ఞి విశేషం అంతా కూడా ఇముడ్చుకున్నటువంటి వాళ్ళై ఉన్నప్పటికీ భూభారాన్ని తగ్గించేటటువంటి ప్రత్యేకమైనటువంటి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనే లక్ష్యంతో శరీర ధారణ చేసినటువంటి అవతార పురుషులు చేసేటటువంటి దానికి లీలా అనిపేరు ప్రతి ఇంట కూడా అమ్మవారు భారతీయ సంస్కృతిలో ఏ ఇంటైతే జన్మిస్తుందో ఆ ఇంట బలా త్రిపుర సుందరి నడయాడుతుంది ఆ బాలా త్రిపుర సుందరి యొక్క బాల్యమంతా లీల అమ్మవారి లీల అలాంటి ఔన్నత్యం నడిపేటటువంటి సంస్కృతి నుంచి హీన సంస్కృతికి జారిపోయినటువంటి ఈనాటి రోజుల నుంచి మనం ఎప్పటికైనా ఉత్తమమైనటువంటి సంస్కృతికి ఎదగవలసినటువంటి అవసరం ఉంది శరీరమే నేనుగా నఖ చర్మ మాంస రోమ రుధిర రక్త అస్థికలతో మేధ మేధస్సుతో కూడినటువంటి మాంసమయమైనటువంటి ఈ శరీరాన్ని భోగ్య శరీరంగా విషయ శరీరంగా విషయాత్మకంగా చూసి హీనమైనటువంటి సంస్కృతితో వ్యవహరించేటటువంటి జంతువు పద్ధతిని విడనాడి దివ్యత్వాన్ని పొందడానికి ఆ లీలని తెలుసుకోవాలట మానవులలో ఎవరిలో అయితే ఈ విషయాల విషయాల యొక్క బలం బాగా ఉంటుందో వాళ్ళందరూ కృష్ణలీలని కృష్ణ కర్ణామృతాన్ని శ్రీకృష్ణ కథామృతాన్ని రామకథామృతాన్ని తప్పక శ్రద్ధగా ఆచరించాలి వినాలి శ్రవణం చేయాలి బాగా జీర్ణం చేసుకోవాలి అప్పుడు వాళ్లలో ఆ విషయ తాదాత్మ్యత బలం తగ్గి దివ్యత్వం వైపు అడుగులు వేసేటటువంటి లక్షణం ఏర్పడుతుంది లేకపోతే ఎంతసేపు కుక్షింభరత్వమే ఎంతసేపు సేపు నింపుకుందామా మత్తుగా నిద్రపోదామా అనేటటువంటి విషయాత్మకమైనటువంటి జంతువు పద్ధతిగా ఉన్న జీవనమే ఉంటుంది మాట మీద అదుపు ఉండదు మనసు మీద అదుపు అసలే ఉండదు ఆవేశం మీద అసలే ఉండదు వేదనల మీద వేదనలు అనుభవిస్తూనే ఉంటాడు ఇంకా ఈశ్వర అనుగ్రహాన్ని పొందేది ఇక్కడ కాబట్టి ఒక రకంగా చూస్తే అంటే దేశిక వర్యులైనటువంటి వారు అనంత విశ్వము ఒక లీలా లేక ఉన్నది ఈ ఎరుక యొక్క పద్ధతి అంతా కూడా ఒక లీల లీల అంటే లేక ఉండుట నిజానికి ఉందా అంటే లేదు కానీ ఉన్నట్టు కనబడతాం లేనిది ఉన్నట్టు కనబడడం ఏదైతే ఉందో దానికి లీల అనిపి సరే ఇక రాకడ పోకడ లేకను ఏక స్థితి ఏకస్థితి నుండునట్టి ఈ బయలందు సులభంగా చెప్పారు ఒక ప్రదేశం ఉంది ఆ ప్రదేశం ఖాళీ ప్రదేశం అక్కడ ఏ రకమైన కట్టడాలు లేవు ఏ రకమైనటువంటి నిర్మాణాలు లేవు ఇదేమిటయ్యా అంటే ఇదంతా బయలు అండి అన్న పచ్చిక బయలు లేదు బట్ట బయలు ఏ పేరన్నా పెట్టుకోవాలి అదంతా బయలు ఖాళీ ప్రదేశం బయలు అంటే ఖాళీ ప్రదేశం అని అర్థం ఏమీ లేదు ఏమీ లేదంటే ఏమీ లేదయ్యా ఏ కట్టడాలు లేవు ఏమీ లేవు ఖాళీ ప్రదేశం అన్నా ఇప్పుడు అక్కడ ఓ ఇల్లు రాకడా జరిగింది ఎక్కడి నుంచి వచ్చింది ఈ కడితే బైలు అక్కడ ఉన్నటువంటి ఖాళీ ప్రదేశం ఏమైనా మారిపోయిందా ఇవాళ అందరూ ఏమంటుంటారంటే ఒకసారి ఒక పట్టణం చూడడానికి వెళతాం మళ్ళీ ఒక పదేళ్ల తర్వాత వెళ్తాం ఆ పట్టణం యొక్క రూపురేఖలు మారిపోయి అబ్బా అంతా మారిపోయిందండి ఏమిటో కానీ అంటారు ఏం మారిపోయింది ఇప్పుడు భూమండలం ఏమైనా మారిపోయిందా ఖాళీ ప్రదేశం ఏమైనా మారిపోయిందా పంచభూతాలు ఏమైనా మారిపోయినాయా అష్టప్రకృతులు ఏమైనా మారిపోయినాయా సూర్యచంద్రాదులు మారిపోయారా మండలత్రయాలు ఏమైనా మారిపోయినాయా నక్షత్రాది తారాగ్రహములు ఏమైనా మారిపోయినాయా ఈ మారలే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది తొమ్మిది తొమ్మిది ఎన్ని తొమ్మిదిలైనా పెట్టుకోండి అంత మారల మారింది అంటే సున్నా లక్ష సున్నా తర్వాత ఒకటి పెడితే అంత మారింది అంత కాస్తంత మార్పుని మానవుడు ఎంతో మారిపోయింది అనే దృష్టితో చూసేటటువంటి దానికి అజ్ఞానం అని పేరు అవిద్య అని పేరు అలాగే చిన్నప్పుడు ఎప్పుడో పిల్లల్ని చూస్తాం చూస్తే అప్పుడు వాళ్ళు వాళ్ళ వాళ్ళ శేషవావస్థలో ఉన్న సంస్కారాలను అనుసరించి వాడి వ్యవహారం ఉంటుంది మళ్ళీ పెద్దవాళ్ళు అయిన తర్వాత చూస్తాం అప్పుడేమంటాం అబ్బో నేను చిన్నప్పుడు చూశానయ్యా బాగా పెద్దవాడు అయిపోయావు బాగా మారిపోయావయ్యా అంటాం ఏమిటి మారిపోయేప్పుడు వాడు ఓడ్డు పొడుగు నాలుగు అడుగులు పొడుగు మూడు అడుగులు వెడలుపు పెరిగాడు లోపల ఉన్న సూక్ష్మ శరీరం అంతే ఉంది లోపలున్న స్వభావం అంతే ఉంది లోపలున్న సంస్కార బలం అంతే ఉంది లోపలున్న ప్రారంభ కర్మ అలాగే ఉంది లోపలున్న అజ్ఞాన బలం అలాగే ఉంది లోపలున్నటువంటి జ్ఞానబలం కూడా అలాగే ఉంది లోపలున్నటువంటి వాసనా బలం కూడా అలాగే ఉంది లోపలున్నటువంటి కారణ శరీరాంతర్గతమైనటువంటి చిత్త రూపంలో ఉన్నటువంటివి అహంకార రూపంలో ఉన్నటువంటివి కూడా అలాగే ఉన్నాయి ఇని మారలేదు కేవలం బీరకాయ పట్లకాయలాగా పొడుగు సాగాడు అడ్డం పెరిగాడు ఇది మారటం ఎలా అవుతుంది పనిముట్టు ఈ పనిముట్టుకి వస్తుత ఉనికి లేదు వస్తుత కదలగలిగే శక్తి లేదు ఇది జడ స్వరూపం కదా దాని స్వరూపమే జడ దాంట్లో ఆ చేతనత్వం అనే లక్షణం లేకపోతే వాడు పది అడుగులున్నా వెడల్పు ఉన్నా పది అడుగులు పొడుగున్నా ఊరికే మంచానికి సరిపోతాడు తప్ప వాటి వల్ల ఏం ప్రయోజనం ఇప్పటికీ పెద్ద పెద్ద స్థూలకాయలను చూస్తూ ఉంటాం వాళ్ళు కదలాలంటే వాళ్ళందరూ వాళ్ళు కదలలేరు ఓ ఎనిమిది కిలోలు వెయ్యి కిలోలు అన్నవాడు ఉంటాడు వాడిని డొలించాలంటే రోడ్డు రోజాను డొలించినట్టు ఎవడన్నా ఇద్దరు మనుషులు పట్టి అటు ఇటు డొలించారు ఏం ప్రయోజనం వాడి వల్ల ఇలాంటివన్నీ సృష్టిలో అనేక రకాలైనటువంటివి జరుగుతూ ఉంటాయి ఇవన్నీ ఏమిటంటే లీల హేళ ఖేల లైఫ్ ఈజ్ ఎ గేమ్ ప్లెయిట్ అన్నారు సత్యసాయి ఇది ఒక ఆట ఏమాటయ్యా పిల్లవాడు బంతి ఆట ఆడినట్టుగా అలాగా అనంత విశ్వంలో బ్రహ్మాండ సృష్టి అనేటటువంటి బంతులాట జరుగుతుంది అది కూడా ఒక లీలయే స్థితి నుంచి బ్రహ్మాండములు ఉత్పన్నమయ్యేటప్పుడు ఆ హిరణ్య గర్భస్థితి ఎందు ఈ బ్రహ్మాండములనే బంతులు ఆట సాగుతుందట ఓ యంత్రంలో నుంచి బంతులు టకా టకా టకా టకా పడుతూ ఉంటే ఎలా బంతులు ఒక్కొక్క బంతి ఒక్కొక్క పక్కకు పోతూ ఉంటుందో అట్లా ఈ అనంత విషయంలో ఈ బ్రహ్మాండాలన్నీ విసిరివేయబడుతూ అది కూడా బ్రహ్మాండ లీల అలాగే అనేక నక్షత్రాలు అనేక పాల పంతలు అనేకములైనటువంటి విశ్వాంతరాళంలో ఉన్నటువంటి అనేకములన్నీ ప్రాదుర్భవిస్తూ ఉన్నాయి విసిరి వేయబడుతూ ఉన్నాయి పునః ఆకర్షించబడి లయింప చేయబడుతూ ఉన్నాయి ఇది కూడా ఒక లీల ఇది విశ్వలీల మనుషులు పుడుతున్నారు పోతున్నారు జీవులు పుడుతున్నాయి పోతున్నాయి ఈ రాకడా పోకడా అంతా లీలయ్యా బాబు కొంతమంది తల్లి గర్భంలో నుంచి పుట్టక ముందే పోతారు ఎందుకు పోయాడో వాడికే ఎందుకు వచ్చాడో గర్భవాస నరకంలోకి తెలియదు ఆ తల్లికి ఇష్టం ఉండదు నేను అలా నా జీవిత ఈ యాభై ఏళ్ళ జీవితంలో ఎన్నో సందర్భాలు చూశాను అనేక బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి జీవి వచ్చినా కూడా ఆ తల్లికి ఆ జీవిని భరించి జన్మనివ్వాలనేటటువంటి సంకల్పం ఉండదు ఆ మాతృకాగణాలు పరివేష్టించం ఆ అమ్మ దయ ఉండదు అప్పుడు ఆ జగజ్జనని దయ లేకపోవడం వలన ఆ తల్లికి ఒక ప్రేరణ కలుగుతుంది ప్రేరణ కలిగి ఈ జీవిని ఇప్పుడే విసర్జించేయాలంటే ప్రయత్నపూర్వకంగా బలవత్తరంగా వార్షం చేసి విసర్జించేసి లేకపోతే ఏదో ఒక సంఘటన జరిగేవాడు పోతాడు ఇక కొంతమంది ఉన్నారు వందేళ్ళు నూట యాభై ఏళ్ళు నూట మృత్యు కోసం ఎదురు చూస్తూ పోయేవాడు ఇది లేలే అది ఎందుకని అంటే ఇక్కడ రాకడా పోకడే అక్కడ రాకడా పోకడే కాబట్టి వేల సంవత్సరాలు జీవించినటువంటి రావణ బ్రహ్మైనా వందల సంవత్సరాలు జీవించినటువంటి మహాభారతంలో ఉన్నటువంటి భీష్మాచార్యుడైనా పదుల సంవత్సరాలు జీవించే నేటి కాలంలో వారైనా లక్షల సంవత్సరాలు జీవించినటువంటి కృతయుగ కాలమైనా ఏ కాలంలో అయినా రాకడ పోకడకు గురి అయిన దానికి లేనిదని పేరు లీలా అని పేరు పెళ్ళి జరిగిన తర్వాత అంపకాలు జరుగుతూ ఉంటాయి అంపకాలు మగ పెళ్లి వారంతా సంతోషంగా ఉంటారు మహాలక్ష్మి వాళ్ళ ఇంటికి పుట్టింటి వారంతా ఏడుస్తూ ఉంటారు ఈ రెండు సంఘటనలు ఒకేసారి జరుగుతాయి అదొక లీల ఏమిటి వాళ్ళెందుకు ఏడుస్తున్నారయ్యా అంటే అర్థం లేదు ఏమిటో కోల్పోయారని వాళ్ళ బాధ వీళ్ళెందుకు ఆనందపడుతున్నారయ్యా అంటే ఏమిటో వీళ్ళు పొందారని వీళ్ళ బా ఆనందం రాకడా పోకడ ఈ ఇంటికి రాకడా ఆ ఇంటికి పోకడా ఒక న ఖేదం ఒక న మోదం ఈ ఖేద మోదములు కూడా రాకడా పోకడే సుఖ దుఃఖాలు కూడా రాకడా పోకడే కాబట్టి చక్రభ్రమణానికి సంబంధించిన అన్ని రాకడలు పోకడలే ఈ రాకడ పోకడలన్నీ లీలలే గాయత్రి ఛందస్సులో లాలీలాయ ధీమహి అనే ఒక ప్రయోగం అది చాలా విశేషమైన ప్రయోగం దాని అర్థం ఏమిటంటే అది లేకుండా పోతుంది అని చెప్పడం నిజానికి దాని మంత్రార్థాన్ని గ్రహిస్తే అది లేకుండా పోతుంది అని అర్థం ఇట్లా అనేక రహస్యాలు ఉన్నాయి సరే ఏది ఏమైనప్పటికీ ఈ లీల ఈ రాకడ పోకడ అన్నటువంటివి కూడా ఖాళీ ప్రదేశంలో లేవు ముప్పై రెండు అంతస్తులు కట్టావు పడగొట్టావు ఖాళీ ప్రదేశం ఏమీ మారల ఎనభై నాలుగు లక్షల జీవరాశులు భూమండలం మీద పుట్టినై పోయినయి ఏమీ మారల అనంతమైన జలరాశిలో ఏకగణ జీవి అయినటువంటి అమీబా నుంచి మొదలు పెడితే పర్వతం కూడా పుట్టింది పెరిగింది పోయింది సముద్రంలో ఏ మార్పు రాదా ఆకాశంలో నవగ్రహాలు ఉద్భవించినై వ్యవహరించినవి ఒక కక్షని సూర్యుడు సూర్యుడి తిరిగినై తిరిగినాయి ఏమి పల పోయినయి ఏమి మార్పు ఆకాశానికి పంచభూతాలు ఏర్పడ్డాయి వ్యవహరించినవి పోయినవి ఆకాశంలో ఏ మార్పు బ్రహ్మాండంలో అన్నీ ఏర్పడుతున్నాయి వ్యవహరిస్తున్నాయి పోయినయి ఏ మార్పు విశ్వాండంలో అనేక కోటి బ్రహ్మాండాలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి బ్రహ్మగారి ఒక పగల్లో ఉంటున్నాయి ఒక రాత్రికి పోతున్నాయి విశ్వంలో ఏ మార్పు చూడాల ఈ అన్నింటికి ఈ రాకడా పోకడ ఏకకణ జీవితం మొదలు పెడితే స్థావర జంగమాత్మకమైనటువంటి సంస్థానికి సంబంధించిన దాంతో అనంత విశ్వం దాకా ఉన్నటువంటి ఒకే ఒక సూత్రం రాకడా పోకడ ఇది బయలు నందు లేదు బయలుకి రాకడా లేదు పోకడా లేదు అది ఎల్ల కాలము ఉన్నది ఒక్క తీరుగా ఉన్నది ఆ మహానుభావుడు అండి అంతకాలం ఉన్నాడండి అవి చేశాడండి ఇవి చేశాడండి అలా చేసాడండి ఇలా చేసే చక్రవర్తుల కంటే బలిసిపి దీచి వధాన్యవరులను తలదన్ను మహాదాతవై అని కర్ణుడికి వాళ్ళ తండ్రి చెబుతుంది ఇప్పుడు వలిసిబిటీచి వదాన్యవరులనే ఎవరు స్మరించాల కర్ణుని ఎవరు స్మరిస్తారు కాబట్టి ఎవరిని ఏ రకంగా ఎంతటి మహావీరులైనా ఎంతటి దానపరులైనా ఎంతటి యశస్సు కలిగిన అఖండ భూమండలాన్ని పరిపాలించినటువంటి ఏకచత్రాధిపత్యంగా పరిపాలించినటువంటి వారైనా బ్రహ్మాండాధిష్టానం కలిగినటువంటి వారైనా ఈ రాకడా పోకడా అన్న చక్రభ్రమణంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎరుక గట్టిపడినటువంటి వారు లీలా అన్నదానికి లోబడినటువంటి వారు ఆవరణకు లోబడినటువంటి వారు ఎవరైతే ఈ సత్యాన్ని తెలుసుకున్నారో రాకడా కోకడా కలిగి అనేకముగా తోచు లేని ఎరుక సుశీలా సుశీల చాలా విశేషమైనటువంటి పదం అంటే ఇది ఈ మధ్య ఎవరు కూడా ఈ పేరు పెట్టుకోవడం ఎందుకంటే శీలానికి పెద్దగా విలువ లేనటువంటి సంస్కృతిలోకి దిగజారిపోయాము కాబట్టి జంతువులకు సంబంధించిన టిమ్మి టామీ అనే పేర్లు పెట్టుకుంటున్నారు ఇప్పుడంతా కూడా సుశీల అసలు శీలమంటేనే చాలా కష్టం చెప్పాలంటే అంటే మానవత్వంలో దివ్యత్వాన్ని ఆరోపించడానికి శీలమని పేరు పూర్ణ మానవుడిగా జీవించేటటువంటి వాడు నేను స్థానంలో ఈశ్వరుణ్ణి ప్రతిక్షేపించి నేనకుండా ఆగామి కర్మను రద్దు చేసుకోవడానికి శీలము అని ఎవరైతే సచ్చీలురు అంటారు అందుకే వీళ్ళని సుశీలు అంటారు ఈ ఆగామి కర్మని రద్దు చేసుకోగలిగేటటువంటి దివ్య జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు సుశీల ఈ దివ్య జ్ఞానంతో తెలుసుకోవచ్చు ఏమిటి అంటే జన్మరాహిత్యాన్ని అంటే నేను స్థానంలో ఈశ్వరుణ్ణి పెట్టాలి అమ్మా ఈ పూట నువ్వు వైశ్వదేవ యజ్ఞం చేసావమ్మా అని అడిగేవారు ఒకప్పుడు అన్నం వండేవా అని అడిగేవారు కాదు ఇవాళ అదానం కూరుండేవా పచ్చరుండేవా లేకపోతే మరోటుండేవా మరోటు ఉండేవా లేకపోతే మరోడి వండవని ఆర్డర్ వేసే దశకి వచ్చేసింది మానవ జీవితం ఆ మాతృమూర్తి చేసేటటువంటి గృహిణిగా చేసేటటువంటి లేస్తూనే తనకు తాను సూర్యోదయ సమయానికి సిద్ధమై సూర్యుని ఉపాసించేటటువంటి పనిని పూర్తి చేసి సూర్యుడి తర్వాత పూజించవలసిన ఉపాసించవలసినటువంటి అగ్నిదేవుణ్ణి ఉపాసించే విధానానికి వైశ్వదేవయజ్ఞం అని పేరు ఈ వైశ్వదేవయజ్ఞం తర్వాత ఎందుకంటే మండలత్రయాలు సోమ సూర్య అగ్ని మండలములు మొట్టమొదట లేస్తూనే సూర్యుడిని ఉపాసించాలి గృహిణి తదుపరి అగ్ని మండలమైనటువంటి అగ్నిదేవుణ్ణి ఉపాసించాలి ఆ తదుపరి భూతయజ్ఞం చెయ్యాలి ఎందుకంటే చంద్రమా మనసో అన్ని భూతములకు మనసే ఆధారము ఆ భూతములు సంతృప్తి చెందితే మనసు సంతృప్తి చెంది చంద్రమండలంలో ఉన్నటువంటి ఆ చంద్రదేవుడు సంతృప్తి చెందుతాడనేటటువంటి లక్షణంతో వైశ్వదేవ యజ్ఞం పూర్తి చేయగానే ఆవిడ మొట్టమొదటి పిడత భూతయజ్ఞం చేయాలి ఎవడైనా ఆట పొద్దున్నే వస్తే నేను ఇంకా అన్నం తినలేదు మా ఆయనకి ఇంకా అన్నం పెట్టలేదు లేకపోతే ఇంకేం చేయలేదు నువ్వు తర్వాత రాపో సాయంత్రం రాపోను లేకపోతే నిన్నటి అన్నం ఇవాళ పెట్టడము అనేటటువంటిది అధర్మకార్యం తామసికమైనటువంటి జీవనం తామసికమైన దానం భగవాన్ రమణులు అంటారు నిన్నటి ఆహారం ఇవాళ్ళ జంతువులకు పెట్టడం కూడా పాపమే అని అంటారు ఆ పాపమునకు నిష్కృతి లేక వచ్చే జన్మలలో భిక్షగాడై మరల అలాంటి ఆహారమనే భుజించవలసిన అవసరం వస్తుందని కూడా అంటారు ఆయన ఈనాటి కాలంలో నిన్న బండిన అన్నాన్ని మన ఇంట్లో పనిచేసే పని మనుషులకి జంతువులకి భిక్షగాళ్ళకి అదేదో విపరీత చాలా విశేషమైన దానం చేశామనే అభిమానాన్ని ఆహారాన్ని పొందుతున్నారు ఇటువంటి హీనమైనటువంటి ఆధార్మికమైనటువంటి జీవనాన్ని జీవించేటటువంటి రోజులు వచ్చేసినాయి కేవలం ధనం మాత్రమే జీవిత పరమార్థం అనుకుంటున్నారు కాబట్టి ఈ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి ఇవి ఎవరైతే ఆ మాతృస్వరూపిణి ఆ గృహంలో ఉన్నటువంటి వాళ్ళందరిలో ఉన్నటువంటి వైశ్వానరుడు ఆ వైశ్వదేవ యజ్ఞం అంటే ఏమిటంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి మహనీయులైనటువంటి వాళ్ళందరి వాళ్ళందరిలో స్థితమై ఉన్నటువంటి వైశ్వానరుణ్ణి పోషించే బాధ్యత స్వీకరించు ఆ బాధ్యత జగజ్జనని ఇచ్చినటువంటి బాధ్యతగా అన్నపూర్ణాదేవి ఇచ్చినటువంటి బాధ్యతగా స్వీకరించు ఇవాళ నీకు నేను ఎందుకు అన్నం వండాలి నువ్వు నాకెందుకు వండవు అని దశలో ఉన్నావు ఇక మగవాళ్ళ సంగతి సరే సరి వీళ్ళకి కమాండ్లు డిమాండ్లే తప్ప వీళ్ళకి దివ్యత్వంతో పని లేదు అథారిటీలతో జీవితం నడవద్దు ఇది జంతు సమానమైనటువంటి జీవనం ఆవేశ కావేశాలతో జీవించే జీవితం అంతా కూడా జంతువు సమానమైనటువంటి జీవితం శాంత సౌశీల్యములు లేనటువంటి జీవనం ఎప్పటికీ దివ్యత్వాన్ని అందుకోజాలదు అందుకనే ఈ కదార్థంలో సుశీల అన్నారు సుశీల అంటే ఆడవాళ్ళు అని కాదు సుమి అది ఆ స్త్రీ పురుష భేదం లేకుండా ప్రయోగించబడే అవ్యయీభావం అని ఈ ఒక్కరూ కూడా తప్పక ఈ సౌశీల్యాన్ని కలిగి ఉండాలి ఈ సౌశీల్యం అంటే ఏమిటంటే మానవత్వం నుంచి దివ్యత్వాన్ని అందించేటటువంటి నిచ్చను వారధి ఈ సౌశీల్యాన్ని కనుక పాటిస్తే తప్పక దైవ దర్శనాన్ని ఈశ్వర సాక్షాత్కారాన్ని పొందవచ్చు సావిత్రి సత్యవంతుణ్ణి కాపాడింది ఈ సౌశీల్యంతో యమధర్మరాజు దగ్గర నుంచి ప్రాణాలను వెనక్కి తేగలిగినటువంటి బలాన్నిచ్చేటటువంటి సామర్థ్యాన్ని ఇచ్చేటటువంటి శక్తి ఈ సౌశీల్యంలో ఉంది అనసూయాదేవి త్రిమూర్తులను శైశవావస్థలో పడుపబెట్టగలిగిన సామర్థ్యం ఈ సౌశీల్యం వల్ల ఉన్నది బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుడు జపమాలని ప్రయోగిస్తే ఆ జపమాల బ్రహ్మాస్త్రమై విశ్వామిత్రుడు ప్రయోగించినటువంటి దివ్యాస్త్ర సంపద అంతా కూడా ఎందుకు కొరగాకుండా పోయింది అది సౌశీల్యం యొక్క ప్రభావం ఆ సౌశీల్యత వల్ల మనలో సాధు లక్షణాలు పెరుగుతాయి ఆ సాధుత్వం వలననే మనం దివ్యత్వాన్ని పొందగలుగుతాం సాధువుగా జీవించలేనటువంటి వాడు ఎప్పటికీ ఈశ్వర దర్శనాన్ని పొందలేదు అందువలనే ఇక్కడ సుశీల అనే విశేషమైనటువంటి ప్రయోగాన్ని చేశారు ఇక్కడ ఒక రకంగా ఒక మతం మతం ఒక సిద్ధాంతం మతం ఈ ఒక వాక్యంతో దిగిపోతుంది షోడశ ఉపచారములలో మొట్టమొదటిది ఆవాహన చిట్టచివరిది ఉద్వాసన అది ఏ వ్రతమైనా ఏ దీక్ష అయినా ఏ పూజ అయినా ఆవాహయామీతో మొదలవుతుంది ఆ ఆవాహయామీ చేయాలి అంటే దైవం ఆత్మానంచసంప్రోక్ష అని పూజా ద్రవ్యాలని ఆ మూర్తులను తనను దైవీస్థితి ఎందు నిలకడ చెంది సహస్రార మధ్యస్థానంలో దృష్టిని నిలిపి ఉంచుకున్నటువంటి వాడై ప్రాణములను మూలబంధము ఉడ్యాణబంధము జాలంధర బంధములలో ఉడ్యాణబంధ స్థానంలో ప్రాణములను నిలపగలిగినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు మాత్రమే దైవీ శక్తిని ఆవాహన చేయగలిగేటటువంటి సమర్థుడు అలా ఆవాహన చేసి ఆ పూజ చేసినంతసేపు అయితే జాలంధర బంధంలో కానీ లేకపోతే ఉడ్యానబంధంలో కానీ లేదంటే మహాబంధంలో కానీ నిలబడి ఉండి దృష్టిని భ్రూమధ్యంలో కానీ సహస్రారంలో కానీ లేక బ్రహ్మరంధ్రస్థానంలో కానీ నిలిపి ఉంచి ఉన్మని మనోన్మని అవస్థల చేత అంతర్యాగ పద్ధతిగా పూజించడానికి షోడశోపచార పూజ అని పేరు ఇది అంతర్లక్ష్య పద్ధతిగా చేసేటటువంటి అంతర్యాగం ఇలాంటి పూజ చేసేటటువంటి వాడు మరల మహాబంధం నుంచి సామాన్య స్థితికి దిగి రావడానికి ఉద్వాసన అని పేరు తిరిగి దేహస్పర్శలోకి వస్తాడన్నమాట అలా ఆవాహన నుంచి ఉద్వాసన వరకు చేసేటటువంటి ఈ క్రమం ఏదైతే సాధనాక్రమం ఉందో ఇలా రోజూ చేయడానికి ఉపాసన అనిపేరు నిమిత్తమాత్రంగా కూర్చున్నామంటే కూర్చున్నామనో చెయ్యి తిప్పాలంటే చెయ్యి తిప్పామనో అది స్త్రీ సూక్తమో తెలీదు పురుష సూక్తమో తెలీదు దేనికి ఏది అన్వయమో తెలీదు దాని భావమో తెలియదు అన్నిటికీ చేతిపడమే అన్నిటికీ అక్షతలే అన్నిటికీ పూలే ఇలా ఏమి చేస్తున్నామో తెలియదు ఏ భావము పొందామో తెలియదు అన్నీ తామసికమైనటువంటి పద్ధతులలో నేను లేదంటే కొంతమంది ఏమిటంటే బిగ్గరగా కైలాసానికో వైకుంఠానికో వినబడేట్టుగా అరుస్తు పూజలు చేస్తారు ఇది ఇంకా మరి ఇవన్నీ బహిర్ముఖమైనటువంటి అహంకారాన్ని బలపరిచేటటువంటి పద్ధతులు వీటి వల్ల ఏం ప్రయోజనం లేదు సరి అయిన పద్ధతిలో సూక్ష్మమైన పద్ధతిలో తనలో ఉన్నటువంటి శరీర ప్రాణ మనో బుద్ధులను చైతన్య స్థితి లీనం చేయడానికి చేసే పని చేసే పేరు పూజ అలా ఎవరైతే చేస్తారో ప్రతిరోజు వాళ్ళు ఒక సత్యాన్ని గ్రహిస్తారట ఆవాహయామి అనగానే అష్ట ఎందు వ్యాపించి ఉన్నటువంటి కళని ఆయన తన ఎందు మొట్టమొదట ఆవహింపచేసుకుని ఆ కళని ఆయన అర్చించేటటువంటి అర్చామూర్తి ఎందు ఆవహింపచేస్తున్నాడు ఆ కళని పిలవటాన్ని ఆ కళని అతిథిగా పిలవటాన్ని ఆ శ్రీ కళని ఆ ఈశ్వరుణ్ణి ఆ ఈశ్వరీయమైనటువంటి ప్రకాశాన్ని తన హృదయంలోకి ఆహ్వానించడానికి ఆవాహన ఇలా చేసి దానిని పునః ఉన్మని మనోన్మని అవస్థల వరకు ఉత్క్రమణం చెందించి సర్వవ్యాపక ప్రకాశస్థితిని అనుభూతి చెంది ఉన్నది ప్రకాశమే ఉన్నది ఈశ్వరుడే ఉన్నది బ్రహ్మమే అనేటటువంటి నిర్ణయాన్ని పొందిన తరువాత లీలా మాత్రంగా దేహాన్ని పనిముట్టుగా ఒక గడ్డిపోతవలే చూచేటటువంటి స్థితిలో కిందకు దిగి వచ్చేయడానికి ఉద్వాసన అని పేరు అలా వచ్చేటప్పుడు ప్రతిమలో పెరుమాళ్ళు ఎక్కడా అన్న ప్రశ్న వేశారు ఏమంటున్నామట దేవుడు ఎక్కడున్నాడు అంటే పూజామందిరం తెలిసి ఎదురకుండా ఉన్నటువంటి రోజూ పూజించేటటువంటి అర్చామూర్తిని చూపెట్టి ఇదిగో దేవుడు అన్నామట అది ఎవరికి సరిపోతుందంటే మూడేళ్ల నుంచి ఎనిమిదేళ్ల వయసు లోపల ఉన్నటువంటి పిల్లలకు సరిపోతుంది లేదా సంవత్సరం నుంచి ఎనిమిదేళ్ల చూపు నిలబడినటువంటి పిల్లవాడి దగ్గర నుంచి మొదలు పెడితే ఎనిమిదేళ్ల వయసు వరకు సరిపోతుంది అర్చామూర్తి దైవం ఎవరికయ్యా బాల్యం లోపల ఉన్నటువంటి వారికి బాల్యం దాటినటువంటి వారందరికీ అంతర్యాగం చేయడం నేర్పాలి అందుకనే రహోయాగ క్రమారాధ్య రహస్తర్పణ తర్పిత అని లలితాసహస్రనామంలో ఉంది ఈ రహస్యమైన యాగం అంటే ఏమిటో తెలియాలి ఆ క్రమం ఏమిటో తెలియాలి ఆ తర్పణం అంటే ఏమిటో తెలియాలి ఆ రహస్యంలో ఆ తర్పణం చేసేటప్పుడు తాను ఎట్లా లేకుండా పోతున్నాడో తెలియాలి మరో నామం ఉంది అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ కాబట్టి ఆరాధన అంతర్ముఖంలో చేయాల్సిందే కానీ బహిర్ముఖంలో చేసేది కాదు ఇది కేవలం పలకాబలపం లాంటిది ఎనభై ఏళ్ల పాటు నేను ఇదే పలకాబలపం మీద వాళ్ళు దిద్దానండి అంటే ఎప్పటికీ వాళ్ళ దగ్గరే ఉంటే ప్రయోజనం ఏముంది కాబట్టి భావన బలా భక్తి ఉత్తమ ఈశ్వరుడికి నాకు అభేదం భక్తి భావనని పరతత్వ భావనని తన్మయత్వ భావనని తత్వమసి భావనని సర్వశ శరణాగతి ద్వారా పొందామని చెప్తోంది అందుకు భావబలం భావనా భావన బలం మానవుడికి ఎందుకు ఇవ్వబడిందయ్యా అంటే ఈ స్థితిని పొందడానికి ఇలా ఎవడైతే పొందాడో వాడికిప్పుడు పెరుమాళ్ళు ఎదురుకుండా కనపడుతున్న అర్చామూర్తిలో ఆరోపించబడినటువంటి పెరుమాళ్ళు లీలా కాబట్టి ద్వైతంతో చెప్పబడేటటువంటి ద్వైధీభావంతో చెప్పబడుతున్నటువంటి వాటినన్నింటినీ ఈ ఒక్క మాటతో తృంచేశారన్నమాట ప్రతిమలో లేని పెరుమాళ్ళ లీలా లేకతోచిన ఎరుక లేని లేదను చూ నీ కీ కీలు ఎరుకైతే చాలు నాకు వివాహమైంది అయినప్పుడు మాకు విజయవాడే కాబట్టి అమ్మవారి దర్శనానికి తీసుకెళ్ళారు శ్రీమతి గారిని వారి తల్లిదండ్రులు అంటే మా మామగారు మా మా కుటుంబ సభ్యులు కలిసి వెళ్ళారు వెళితే అయ్యా మీరు వెళ్ళి అమ్మ దర్శనానికి వెళ్ళిరండి నేను బయట కూర్చుంటాను అన్నాను అందరూ వైపరీత్య ధోరణితో చూశారు వీడేవి వివాహం అవగానే ఇలా తయారయ్యాడు అని వీళ్ళు వచ్చిన వాళ్ళని అడిగాను అమ్మ అమ్మ దర్శనం అయిందా అని ఆ అయింది బాగా అన్నారు ఏం కనబడింది అని అడిగారు అమ్మ చీర ఏ చీర కట్టింది ఏ అలంకారం చేశారు ఏ ఆభరణాలు పెట్టారు ఇలా ఆ వివరాలు ఆ చెప్పారు తీర్థం ప్రసాదం ఆశీర్వచనం మంత్రపుష్పం పూజ బాగా చేశారు అర్చకులు బాగా ఆదరించారు ప్రసాదం బాగా పెట్టారు ఇలా చెప్పారు ఇంతేనా అమ్మంటే అన్నా ఇదేనా అమ్మను చూడడం అంటే ఇదే అమ్మను చూడడం అయితే లక్షల సంవత్సరాల నుంచి చూసినా అదే ఉంది కదా ఈ మాత్రం దానికి కష్టపడి కొండెక్కి పైకెక్కి ఆ కుయ్య క్యూలో నిలబడి ఓ తోసుకుని నెట్టుకుంటూ పోయి రెండు నిమిషాల పాటు చూసినటువంటి దాన్ని ఇరవై నిమిషాల పాటు నిలబెట్టుకుని ఇరవై నిమిషాల తర్వాత మర్చిపోవడమేనా ఇదేనా అమ్మ దర్శనం అంటే ఇదేనా అమ్మదయ్య అంటే అంటే అందరికీ విప్లవాత్మకమైన ధోరణిలో వైపరీత్య ధోరణిలో కనపడింది అమ్మని చూడడం అంటే అది కాదు అమ్మంటే ఏమిటో తెలిసి చూడాలి అమ్మంటే ఏమిటో అయి చూడాలి అలాంటి అద్వైత సిద్ధి కలిగినప్పుడు మాత్రమే ప్రతిమలో లేని పెరు మాళ్ళ లీలా అర్థమవుతుంది యథార్థ దర్శనం లేకపోతే ఈ ఈ జీవితం వృధా కదా అని అదే ప్రశ్నతో ఇరవై రెండేళ్లకు పెళ్ళయితే ఇరవై ఎనిమిదేళ్లకు అమ్మ దర్శనం అయ్యేంత ఆ ప్రశ్న వేధిస్తూనే ఉంది అమ్మ యథార్థ దర్శనం అవ్వలేదని ఎనిమిదేళ్ల పాటు ప్రయత్నం చేస్తే దొరికిన మార్గాలన్నింటిలో అప్పటికి కానీ అమ్మ దర్శనం కాలేదు అప్పటికి కానీ అది తీరాల ఒకసారి అమ్మ దర్శనం అయితే ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతుంది ఎలా కావాలంటే అలా పలుకుతుంది మీకు అమ్మకు భేదం లేకుండా పలుకుతుంది అలా లేకతో ఇప్పుడు నిజానికి ఇప్పుడు అక్కడ అమ్మ ఉందా అంటే యథార్థ దర్శనం కలిగిన వాడికేమో అంతటా ఉన్నది ఈ యథార్థ దర్శనం లేని వాడికి ఆ విగ్రహంలో మాత్రమే ఉంది ఆ చూసినంతసేపు మాత్రమే ఉంది ఆ దివ్యత్వం ఎంతసేపు నిలబడుతుందంటే వాడికే తెలియదు రెపపాటు ఉంటుందో పది నిమిషాలు ఉంటుందో ఏమవుతుందో తెలియదు ఇలాంటి సందర్భం నా జీవితంలో మరోసారి జరిగింది మా అబ్బాయిని తీసుకునే పుట్టు వెంట్రుకలు తీయించాలని అందరూ చెబితే వెళ్ళాం తిరుపతి వెళ్ళాం వెళ్ళి ఈ పిల్లవాడిని నిలబడ్డా ఎంతకీ కథలు లే లైను దరిదాపు ఇరవై మూడున్నర గంటలు పిల్లవాడిని ఎత్తుకు నిలబడ్డా ఆ రోజుల్లో ఈ సౌకర్యాలు ఏమీ లేవు క్యూ కాంప్లెక్స్ లేవు ఏమీ లేవు నిలబడి నిలబడి నిలబడి నిలబడి ఎంత నిలబడ్డానయ్యా అంటే ఇక కడగట్టు ప్రాణం అయిపోయింది ప్రాణావశిష్టమైపోయే దశ వరకు అలా నిలబడున్న వేరే మార్గాంతరం లేదు ఆనాడు వెంకటేశ్వర స్వామికి యథార్థంగా మొరబెట్టుకున్నా నాయన ఏమిటయ్యాయి ఇలాంటి పనిచేసేవ్ అంతటా చూడగలిగే దివ్యత్వాన్ని ఈ జన్మకి ఇస్తే ఈ క్యూలో నిలబడి ఈ చూసి ఈ ఆతనబడి ఏ పడుకో పోయిన తర్వాత యాతనామయ దేహం కాదు ఇప్పుడు దేహంలో ఉండగానే యాతనామయమైనటువంటి జీవనాన్ని ప్రసాదించావేమయ్యా నేను మటుకు ఇక జన్మలో ఏనాటికి క్యూలు నిలబడి నిన్ను చూడను అయ్యా బాబు నేను రాగానే నువ్వు ఎక్కడున్నా సరే నేను తలచన వెంటనే నాకు దర్శనమిస్తేనే నేను నీ వస్తాను లేకపోతే నీకు నాకు రాము రామ్ అని చెప్పేసి కారణం ఏమిటంటే ఆ తీవ్రమైనటువంటి బాధ వల్ల భద్రాద్రి రామశతకం అలాగే భద్రాచల రామదాసు కీర్తనలు గుర్తొచ్చే అప్పుడు నాకు ఎందుకంటే ఆ తీవ్రమైన దుఃఖంలో భక్తుడు భగవంతుడిని అబ్బా ఇలా శిక్షించేవేమిడయా అని గట్టిగా అడుగుతాడు అనమాట అది శిక్ష కాదయా శిక్షణ అని తెలియజేస్తాడు భగవంతుడు ఇంకా ఆనాటి నుంచి నాకు భగవంతుడికి ఇబ్బంది లేదు అసలు నాకు నేనే కష్టాలు ఇసలు భగవంతు దర్శనానికి వెళ్ళను తలచనంత మాత్రమే తలచన చోటనే సాక్షాత్ యథార్థ దర్శనాన్ని అనుగ్రహించాడు ఈశ్వరుడు కాబట్టి నేను ఎక్కడ కావాలంటే అక్కడ భగవద్ దర్శనం ఈ జన్మలో సిద్ధించినటువంటి ఈశ్వర వరదానం ఈశ్వర కృప సద్గురుదేవుల కృప కాబట్టి అట్లా మనం జీవించి నేను స్థానంలో ఈశ్వరుణ్ణి గనకబెట్టి అప్పుడేమైపోయిందంటే నీ యొక్క చర్య ప్రతిచర్య అంతా ఈశ్వరీయమైపోతుంది అలాంటి ఈశ్వర్యమైపోయినటువంటి స్థితిలో ఇప్పుడు నువ్వు ఉన్నావా అంటే కర్మవశాత్తుగా ఉన్నటువంటి వాడు లేడుపు కానీ వాని ఇంద్రియములు ప్రారంభ కర్మ చేత చెలించినట్లుగా వ్యవహరించినట్లుగా కనబడుతుంది కానీ ఆ వ్యవహారము ఇతరులలో అంటే దాని ఎందు సంగత్వాన్ని కలిగినటువంటి ఇతర జీవులు కానీ ఇతర మనుషులు కానీ వారిలో చైతన్య దీప్తి ఒక ఉత్తమమైనటువంటి మార్పు ప్రకాశ లక్షణం మేల్కొంటుంది అలా జీవితమంతా దైవి దైవీ ప్రణాళికలో భాగమైపోతుంది ఇలా దైవీ ప్రణాళికలో భాగమైపోయినటువంటి సర్వస్వ శరణాగతి స్థితిలో నిలకడ ఇది సమయానికి చేయాలి ఇది సమయానికి చేయకూడదు సమయానికి తినాలి సమయానికి పడుకోవాలి సమయానికి లేవాలి ఇలాంటి ప్రాథమికమైన క్రమశిక్షణలు వీళ్ళకి వర్తించవు ఎందుకంటే ఈశ్వరాజ్ఞ అనుసారం చేస్తాం ఒక్కొక్క రోజు ఆవిడ రాదు నిద్రాదేవి ఏం చేస్తాం మేము పిలవాస్తే పోమ్మనం అందుకని అచల పరిపూర్ణ రాజయోగ పద్ధతిలో ఏమంటారంటే పూని నిద్ర పోరాదు పూని నిద్ర మానగరాదు నిద్రలో అతి భద్రముగా ఉన్నది నిజముగు విద్య ఇది తెలిసిన వాడె నిజమగు శివయోగి అంటాడు కాబట్టి ఇవన్నీ వచ్చిపోయేవి రాకడా పోకడా నిద్రకి రాకడా పోకడా ఉంది ఈ మెలకుకి రాకడా పోకడా ఉంది ఆ కళకి రాకడా పోకడా ఉంది ఈ జీవుడు దేవుడు రాకడ పోకడగా ఉంది ఆ దేవుడు ఈ జీవుడు కూడా రాకడ పోకడగా ఉంది కోహం నేనెవరు అన్న ప్రశ్న కలిగిందట బ్రహ్మమునకు జీవుడు కాదు బ్రహ్మమున కలిగింది కాబట్టి సర్వవ్యాపక చైతన్యంగా ఉన్నటువంటి చైతన్యం అచైతన్యమైనటువంటి జడ స్థాయికి దిగి వచ్చింద తనను తాను తెలుసుకోవడానికి తెలుసుకొని పునః తన స్వరూప జ్ఞానాన్ని పొంది తాను సర్వవ్యాపక చైతన్యం తెలుసుకొని తనను తాను లేకుండా పోగొట్టుకుందట పరమాత్మ స్థితి ఎందు అచల స్థితి స్థితి ఎందు ఇంతేనయ్యా మొత్తం పనంతా కూడా సృష్టి పని సృష్టి ఎందుకు చేయబడింది అంటే ఎందుకోసం చేయబడింది అన్నారు పురుషుడు మిగిలినవన్నీ అసలు పనులుగా అవేవి అవన్నీ లేలలు అన్నారు వాడు వీడి మహాభారత యుద్ధంలో పద్దెనిమిది అక్షోహిణీయుల సేనని దగ్గరుండి మరీ శ్రీకృష్ణుడు క్షయింపజేసాడు ఏమిటయ్యా ఈ పని చేసే ఇంత పెద్ద పని చేసేవెంటే ఇంతమంది బోయోడు చేసేవెంటే అంటే అది కూడా నా అవతార కార్యక్రమంలో నా లీలలో భాగం పో అన్నాడు ఏమిటి అంత రక్తపాతం ప్రపంచ యుద్ధం లాంటిది అనమాట అది లక్షలాది మంది చనిపోయారు ఆ ప్రభావం తర్వాత చాలా సంవత్సరాల పాటు అసలు గడి కూడా మరవంజిలోకి వెళ్ళిపోయింది సృష్టి ఆ వాడబడినటువంటి అస్త్ర ప్రయోగాల వల్ల ఈనాడు ఉపయోగించే అణ్వస్త్రాలు ఆనాడు కూడా ఉన్నాయి అలాంటి తీవ్రమైనటువంటి యుద్ధాలు జరిగి అంత పెద్ద పని జరిగితే ఆ యుద్ధం అంతా అయిపోయిన తర్వాత అడిగితే గాంధారీదేవి ఏమైనా ఇలా చేసేవేంటి అంటే ఇదంతా నా అవతార కార్యక్రమంలో భాగం ఇది కూడా నా లీలలలో భాగమే అన్నట్టన్నప్పుడు వెన్న ముద్దలు యశోద పెడితే తిన్నది ఎట్లా చిన్నప్పుడు యశోదకి పద్నాలుగు భువన పాండములను తన నోటి ఎందు దర్శింపజేయడం ఎలా లేలో అక్రూరుడు సంధ్యావందనం కోసం ఆగి శ్రీకృష్ణ పరమాత్మ రథంలో ఉండగా బలరామకృష్ణుని రథంలో కూర్చోబెట్టి సంధ్యా సమయంలో వెళ్ళి సంధ్యావందనానికి అర్ఘ్యం ఇవ్వబోతూ ఉంటే అర్ఘ్యప్రధాన కాలంలో కృష్ణ పరమాత్మ మహావిష్ణువై ఆదినారాయణుడై సూర్యనారాయణుడై యథార్థ దర్శనమిస్తే వెనక్కి తిరిగి చూస్తే రథంలో ఉన్నటువంటి బాలకృష్ణుడు కళ్ళెదురకుండా ఉన్నటువంటి ఆదినారాయణుడు ఏకంగా దర్శించినటువంటి అక్రూర వరదుడు అది అది కూడా లే మధురా నగరంలో కురూపి అయినటువంటి కుబ్జను తన స్పర్శ మాత్రంచేత సౌందర్యవతిగా మార్చడం కూడా లేలే ధర్మరాజు జోదమాడుతూ ఉంటే రాకపోవడం కూడా సహాయానికి రాకపోవడం కూడా లేలే లక్క ఇంటిలో తాను పక్క నుండి నిమిత్తమాత్రంగా కాపాడడం కూడా లేలే ఇలా కృష్ణావతార ఘట్టాలన్నీ లీలలే అందుకని ఆయన ఏమన్నాడంటే ఆయుధము ధరింప అని నెయ్యముగా ఒక పక్క ఊరకే మాట సాయం చేయువాడ పరమాత్మ ఇప్పుడు మాట సాయం అంట పరమాత్మ మాట అంటే సంకల్పం స్ఫురణ స్ఫూర్తి కాబట్టి గురువు కూడా శిష్యుడిని ఎలా మేల్కొల్పుతాడయ్యా అంటే స్ఫురణ ద్వారా స్ఫూర్తి ద్వారా ఈశ్వరానుగ్రహం అంటే స్ఫరణ స్ఫూర్తి ఆ సమయానికి నీకు దివ్యత్వం స్ఫురించేట్టు చేస్తాడు ఆ సమయానికి నీకు ముక్త లక్షణాన్ని స్ఫురించేట్టు చేస్తాడు ఆ సమయానికి నీకు స్వరూప జ్ఞానం స్ఫురించేట్టు చేస్తాడు అఖండమైనటువంటి సామర్థ్యం వచ్చేట్టు చేస్తాడు నీ యొక్క స్పర్శతో వాడి యొక్క జీవనం మారిపోతుంది నీ యొక్క దృష్టితో వాడి జీవితం మారిపోతుంది నీ యొక్క వాక్యంతో వాడి జీవితం మారిపోతుంది ఒక వాక్యం చాలు ఒక సూచన చాలు ఒక దర్శనం చాలు ఈక్షణ చాలు అటువంటి మహానుభావులు సద్గురుమూర్తులు ఎంతోమంది భారతావనిలో ఆ సేతు హిమాచలం నడయాడినటువంటి భూమి జ్ఞానభూమి దివ్య భూమి యోగ భూమి కర్మభూమి అటువంటి చోడ జన్మించి కూడా వేద విజ్ఞానాన్ని దివ్య జ్ఞానాన్ని నవ్య జీవనాన్ని అన్నిపుచ్చుకోవలసినటువంటి అవసరం ఉంది అలాంటి లక్షణంతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలా దైవీ ప్రణాళికలో భాగమై జీవించేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తమ ఆ జీవన పర్యంతము పరోపకారం తప్ప మరొకటి లేని వారెవరైతే ఉన్నారో నాకు ఇది కావాలి అని తోచని వారెవరైతే ఉన్నారో ఇచ్చా నిర్ణయములు లేని వారెవరైతే ఉన్నారో లేకతోచిన ఎరుక లేనే లేదనుచు నీ కీకీలు గురునిచే ఎరుకైతే చాలు నీకేమో అఖండ ఎరుక ఉన్నట్టు తోస్తోందట తోచగానే గురుస్ఫురణ స్ఫూర్తి కలుగుతుంది లేనిది కదా అని లేనిది కదా అనే స్ఫూర్తి కలగానే అది లేకుండా పోయి ఆ స్ఫురణ కలగానే లేకుండా పోయి ఇది కీలంటే మాయ కథ ఇది లేనిది కదా సూచన వాక్యాలంటే ఒకటి రెండు మాటలే ఉంటాయి అంతే తత్వమసి అంతే దానికి విశేష వ్యాఖ్యానం అంతా మనం చెప్పుకుంటున్నాం నిజానికి మాట్లాడితే మహనీయులైనటువంటి వాళ్ళు ఎవరు పెద్ద పెద్ద వ్యాఖ్యానాలు చేయలే ఇన్ని గంటల ఉపన్యాసాలు చెప్పలా ఇదంతా వాచావేదాంతం యథార్థమైనటువంటి స్థితిలో తీవ్ర ముముక్ష అయినటువంటి వాడికి తీవ్ర వైరాగ్య సంపన్నుడికి ఒక్క మాట ఒక్క స్ఫురణ ఒక స్ఫూర్తి ఒక సంజ్ఞ గురువు యొక్క మనసులో కదిలితే శిష్యుడికి తెలియాలి గురువు యొక్క హృదయంలో కదిలితే శిష్యుడికి తెలియాలి గురువు యొక్క సంకల్పంలో కదిలితే శిష్యుడికి తెలియాలి గురువు దేశికేంద్రుడై ఉండి మౌనవ్యాఖ్యగా చూస్తే చాలు శిష్యుడికి తెలియాలి అలా శిష్యుడు ఎదగాలి ఇది శిష్యుడు ఎదగవలసిన క్రమం అంతేగాని బుర్ర బద్దలు కొట్టుకునేటట్టు పుంఖాను పుంఖాలు రాసుకునేటట్టు యంత్రాలు పెట్టుకుని వినేటట్టు ఏ ఎప్పుడు చూసినా శ్రవణమే జీవితకాలం అంతా శ్రవణమే ఎప్పుడు వింటూనే ఉంటాడంతే వాడు జీవితం అంతా వింటూనే ఉంటాడు ఈ శ్రవణం మన శ్రవణం ఎప్పటికీ మననం అవ్వదు మననం ఎప్పటికీ నిధి అవ్వదు నిధి ఎప్పటికీ ధ్యాస అవ్వదు ధ్యాస్ అవ్వకపోతే దర్శనం అవ్వదు దర్శనం అవ్వకపోతే త్యాగం అవ్వదు త్యాగం అవ్వకపోతే అమృతత్వం అవ్వదు కాబట్టి ఎదగవలసినటువంటి అవసరం నిజశిష్యుకుమ నిజ గురువును ఆశ్రయించి ఎలా పోగొట్టుకోవాలయ్యా ఈ ఎరుకని అంటే లేకతోచిన ఎరుక లేనే లేదనుచూ నీ కీలు గురునిచే ఎరుకైతే చాలు ఉలక్క ఎరుక ఉలక్కి అన్నది అవే ఈ భావం నిజానికి అర్థం లేదు నిఘంటువులో ఉలక్కి అంటే లేనిది అని అర్థం చెప్పుకోవాల్సి వస్తుంది నిజానికి ఉలక్కి అనే పేరు ఏం లేదు పూర్వం మన సంస్కృతిలో సాంప్రదాయాలలో వరుసగా పిల్లలు చనిపోతూ ఉంటే ఆ తర్వాత పుట్టినటువంటి పిల్లలు ఒక వరుసగా పాపం పూర్వం ఏదో ఒక కారణాల వల్ల ఆరు ఏడుగురు చనిపోయి ఎనిమిదో వాడు పుట్టాడు అనుకోండి అష్టమగర్భం అంటే కృష్ణావతారంలాగా అనమాట మొదటి ఏడుగురు పోయి ఈ గర్భం ఎనిమిదో అష్టమగర్భం నిలబడుతుందనమాట అలాంటి వాళ్ళకి ఉలక్కి అబద్ధాలు అని పేరు పెట్టేవాడు అంటే వీడు ఉంటాడో లేదో చివరి నిమిషం దాకా తెలియదు వీడు బతికి బట్ట కడతాడో లేదో అనే సందేహం ఉంటుందన్నమాట అందుకని వాడికి పదో రోజున ఉడక్కి అబద్ధాలు అని పేరు పెడతారు అలా పేరు పెట్టబడిన వాళ్ళు శతాయుర్దాయంతో జీవిస్తారు ఎంతైనా విషయం అది నా ఇరుకలో ఉన్నారు చల్లపల్లిలో అబద్ధాలు గారిని ఉండేవారు మహాద్భుతంగా పాడేవారు వారు ఏకనామం చేస్తే హరే మెహర్ హరే మెహర్ మెహర్ మెహర్ హరే హరే హరే బాబా హరే బాబా మెహర్ బాబా హరే హరే అనే ఏకనామం గుక్క తిప్పుకోకుండా ఊపిరి పీల్చకుండా నిజానికి మహాబంధం అంటే ఆయన దగ్గర చూసి నేర్చుకోవాలి చాలామంది మహాబంధం అంటే ఉడ్యాణ బంధం మూలబంధం బంధాన్ని వేసి మౌనంగా కూర్చుని రాయి వెలే ఉంటారు ఆయన మహాబంధ స్థితిలో నిలకడ నిలిపి శ్వాసని సహస్రారంలో నిలిపి ఉంచి ఏకనామాన్ని గుక్క తెప్పుకోకుండా అంటారు నలభై నిమిషాలు కాదు ఏకనామం అక్కడ ఏకాహం అనమాట ఒకరోజు జరుగుతుంది ఒక రోజు జరిగితే సింహభాగం అబద్ధాలు గారే ఏకనామని చెప్తారనమాట అలా చూసాను వారికి అలాంటి మహనీయులు ఏదో యోగమంటే ఆట కాలక్షేపానికి నేర్చుకునే రోజులు ఇవి ఇది కాదు పద్ధతి మహాబంధస్థితిలో నిలకడ చెంది దృష్టిని సహస్రారంలో నిలిపి ఏకనామాన్ని ఊర్ధ్వగతిలో నడపగలిగేటటువంటి సమర్థుడై ఉండాలి వాడు నిజమైన యోగి ఆ నామము నామి ఏకమైపోతారు అప్పుడు వేరువేరుగా లేరు ఐశ్వర సాక్షాత్కారం సిద్ధి కలిగేస్తుంది అన్యథా ఉండదు అప్పుడు సాయుధ్యముక్తి అంటే ఎక్కడో శరీరం విడిచిన తర్వాత ఏర్పడేది కాదు సాయుధ్య ముక్తంటే ఈ రీతిగా ఏర్పడుతుంది ఎలా పొందినవారు సిద్ధులు ఇలా ఎవరైతే ఉన్నారో లేనిది కదా అనేటటువంటి స్మరణా స్ఫూర్తి కలగగానే ఎరుక విడచేసింది ఉళకౌ ఎరుక లేనే లేకతోచిన ఎరుక లేనే లేదనుచు నీ కీకీలు గురునిచే ఎరుకైతే చాలు ఎరుక సుశీల మళ్ళా సుశీల అన్నారు ఈ లేనెరుక స్థితి ఎందున్నవాడేవాడు వాడు సుశీల స్వధర్మాచరణ పరాయణుడు కూడా సుశీలే అతనే అతనేమిటంటే జీవభావం భావం మంచం ఎరుక విడచినటువంటి వాడు కూడా సుశీలే వాడు లేనెరుక నిజ శిష్యుడు నిజ గురు కృపణ పొందినటువంటి వాడు ప్రతిమలో లేని పెరుమాళ్ళ లీలా అనంత విశ్వాన్ని పెరుమాళ్ళుగా చూశాడు అనంత విశ్వాన్ని అఖండ చూశాడు ఇది విశ్వేశ్వర దర్శనం అంటే ఇది విశాలాక్షి దర్శనం అంటే కాశీ వెళతారు ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళి శివలింగాన్ని ఎక్కడ ముంట్టుకొనివారు కాశీలో ముంట్టుకొనిస్తారు దర్శనం చేసుకోవచ్చు స్పర్శించవచ్చు ఆ రాత్రి అక్కడ కనుక నిద్ర చేస్తే విశ్వేశ్వరుడు తారక మంత్రోపదేశం చేస్తాడు ఆ రాత్రి అంత చేసిన జాగారం చేసిన కాశీలో జాగారం చేయమంటారు అందుకని ఆ జాగరణ చేసినటువంటి వారికి తారక మంత్రోపదేశం సాక్షాత్ ఈశ్వరుడే చేస్తాడు పోయేటప్పుడు చెవులు చెప్తాడు కాదు అదేదో పోవటం కోసం కాశీకి పోతారు అంతా కూడా పోవటం చదవడానికి అక్కడ దాకా పోక్కర్లే ఎక్కడ పోయినా అదే చావు దానికేం తేడా లేదు విశ్వేశ్వర దర్శనం విశ్వమంతా అయి ఉన్నాడనే దర్శనాన్ని పొందడం విశ్వేశ్వర దర్శనం ఆ రకమైన దృష్టినివ్వగలిగేది విశాలాక్షి అందుకని విశాలాక్షి విశ్వేశ్వరులు కాశీ ఈ భూమండలం పోయినా కూడా అది మోక్షద్వారం ఆ కాశీకా పట్టణానికి ఏమీ కాదు అంటుంది కాశీకాండ దాని అర్థం ఇది కాబట్టి ఇప్పుడేమైంది ప్రతిమలో లేని పెరుమాళ్ళ లీలా ఆ గుప్పెడు లింగం కాలయ్యా ఈ అనంత విశ్వము లింగమే లీయతే గమయతే ఇది లింగ జ్యోతిష్కాటికలింగివలసత్ పూర్ణేందు అంత అమృత అప్లతమేకమీష మనిషం రుద్రాను వా ఇది శ్రీరుద్రానికి ధ్యాన శ్లోకం అలా ధ్యానస్థితి ఎందు అనంత విశ్వాన్ని శివస్వరూపంగా జ్యోతిర్లింగంగా చూడగలగటం జ్యోతిర్లింగ దర్శనం అంతేగాని ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎక్కడ ఉన్నాయా అని వెతుక్కుంటూ పోయి ఎక్కడ చూసినా గుప్పడి శివలింగాన్ని చూసి ఇదే శివుడు అనుకోమని చెప్పడం భ్రాంతి పద్ధతి ఎరుక పద్ధతి అనంత విశ్వాన్ని జ్యోతిర్లింగంగా చూసి అనంతవ్యా అనంతంగా వ్యాపించి ఉన్న ప్రకాశాన్ని శివ శివస్వరూపంగా చూసి బయలు ఈ ప్రకాశలింగము ఈ జ్యోతిర్బిందువులు లేవు ఇది లేని అని అధిగమించినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో తనను తాను పోగొట్టుకున్నవాడెవడైతే ఉన్నాడో అటువంటి వాడు పరమ గురుకృపమి పొందినటువంటి వాడు హరి ఓ శ్రీ గురుగ్యో నమ హరి ఓ నమదం ఓ నోర్ణము దేవు ం నమాయమేవాసిష సహనాభవసు సహనోనత్ సహవీ కరవా వహై తేజస్వి నవీతమస్సు మా విద్విషావై ఓ శి శి స్వరు నిజగరు పరమగురు పరమేష్ి గురు సద్గురు హరబ్రహ్మణే నమీ గురుగ్యో నమ